ఇరవై ఐదవ అంకము అస విషయ వర్ణనం అనుబంధ చతుష్టయంలో అధికారి సంబంధము అనే రెండు అనుబంధాలను గురించి తెలుసుకున్నాము ఇప్పుడు విషయము మరి ప్రయోజనం విషయము ఏమిటి గ్రంథ ప్రతిపాద్య విషయం చెప్పాలి కదా విషయం చెప్పకుండా గ్రంథాధ్యయనం నుండి ఎవరు ప్రవృత్తులు అందుకని విషయం చెప్పుట గ్రంథకర్తకు కర్తవ్యం ఉంది దోహ జీవ బ్రహ్మకి ఏ కథ విష జన బుద్ధి తిన్నుకో జరులై మంద అబుద్ధి వేదాంత రూప ఉపనిషత్తులకు జీవ బ్రహ్మల యొక్క ఏకత్వమే విషయము మరియు విచార సాగరం కూడా వేదాంత గ్రంథమే కాబట్టి ఉపనిషత్తులకు ఏది విషయము విచారసాగరణకు కూడా అదే అనగా జీవబ్రహ్మల యొక్క అభేదమే విషయము అని సజ్జన పురుషులు విద్వత్ పురుషులు మహాత్ములు చెప్తూ ఉన్నారు ఎవరైతే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వము గ్రంథ ప్రతిపాద్య విషయముగా చెప్పరో వారు వేద మతిమందులు తమోనిష్ఠులు అని ఈ విధంగా శాస్త్రం చెప్తుంది చూడండి జీవ బ్రహ్మకి ఏకత యా గ్రంథిక విషయ జీవో బ్రహ్మ నాపర తత్వం వచ్చే మహావాక్యాలు ఏం చెప్తున్నాయి జీవుడే బ్రహ్మ రూపుడు బ్రహ్మం కంటే భిన్నుడు కాదు అని జీవబ్రహ్మల యొక్క ఐక్యం ను ప్రతిపాదిస్తున్నాయి కాబట్టి ఉపనిషత్తులకు ఏది ప్రతిపాద్య విషయము అదే విచార విషయము జో ప్రతిపాదన కరియే సో విషయకయ్య ఏ వస్తువు గ్రంథం నందు ప్రతిపాదించబడుతుందో అది ఆ గ్రంథానికి విషయము అనబడుతుంది ఆ గ్రంథి విషయ జీవబ్రహ్మకి ఏకతా ప్రతిపాదన కార్య ఈ విచారసాగర గ్రంథంలో జీవబ్రహ్మల యొక్క ఏకత్వమే ప్రతిపాదించబడింది అతే సో ఏకత గ్రంథిక విషయ అందుకని జీవబ్రహ్మల యొక్క అభేదమే జీవ బ్రహ్మల యొక్క ఐక్యమే ఈ గ్రంథం నాకు విషయం సో ఏకత సర్వ వేదికే వచన ప్రతిపాదన కరేహ ఈ జీవ బ్రహ్మల యొక్క ఏకత్వము సకల వేదములు చెప్తున్నాయి సకల వేదములు ప్రతిపాదిస్తున్నాయి రుగు యజు సామ అధర్వణ నాలుగు వేదాలు నాలుగు వేదాల్లో ఉన్నటువంటి సకల ఉపనిషత్తులన్నీ కూడా జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం నే ప్రతిపాదిస్తున్నాయి సర్వే వేదాహనంతి చెప్తుంది సకల వేదములన్నీ కూడా ఏ పదమును ఏ పరబ్రహ్మతత్వమును పద్యతే గమ్యతే ఇది పదం అంటే శ్రోతా పురుషుడు చక్కగా వేదాంత శాస్త్రమును అధ్యయనం చేసిన తర్వాత ఏ పదవిని పొందుతాడో అదే పరబ్రహ్మతత్వము దాన్ని సకల వేదములు కూడా ప్రతిపాదిస్తున్నాయి బ్రహ్మము కంటే వ్యతిరేక్తంగా జగత్తు గానీ జీవుడు గాని లేదు ఉన్నది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ ఆ బ్రహ్మ వస్తువు ప్రతిపాద్యం కాబట్టి ఈ జీవ బ్రహ్మల యొక్క ఏకత్వమే ఇక్కడ విచారసాగరం నాకు ప్రతిపాద్య విషయము అయితే జీవబ్రహ్మక భేద్ కహే హైతే పురుషు షఠహ్ సకల భేదములన్నీ కూడా జీవుడు బ్రహ్మరూపుడే అని అంటూ ఐక్యమును ప్రతిపాదిస్తూ ఉంటే ఎవరైతే భేదాన్ని గ్రహిస్తారు భేదమును చెప్తారు వాళ్ళు షట్ హయ్ అంటున్నాడు ఇక్కడ సాధునిచ్చామీజీ షట్ అంటే మూర్ఖుడు అని అర్థం ఆర్ వేదికే విరోధి హయ్ వేదములన్నీ కూడా జీవ బ్రహ్మల యొక్క ఐక్యాలను వీళ్ళు భేదమును ప్రతిపాదిస్తే వీరు వేదానికి విరుద్ధంగా పోయినట్లు కాదా అందుకని వీరు వేద విరోధులు వేద అని మనుస్మృతి కారు కూడా చెప్తాడు వేద బాహ్యా స్మృతయమోనిష్టాహిత స్మృతాహ అనంటూ పన్నెండో అధ్యాయం తొంభై ఐదో శ్లోకంలో మనుస్మృతులు చెప్పబడింది ఎవరైతే వేద ప్రతిపాద్య విషయమును వేదం యొక్క తాత్పర్యమును వదిలిపెట్టి వారి బుద్ధికి తోచినట్టుగా భేదమును ప్రతిపాదిస్తారో వాళ్ళు కుదృష్టి కలిగినటువంటి వాళ్ళు వారు చెప్పేటువంటి శాస్త్రం కూడా అది నిష్పలం అవుతుంది తమో శాస్త్రం అనబడుతుంది ఒక వేదాంత శాస్త్రమే సాత్విక శాస్త్రం అనబడుతుంది మిగతా అన్ని కూడా తమోనిష్టాహ అన్ని కూడా తమోగుణ సంబంధమైనటువంటి గ్రంథాలు తార్కిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో తమోగుణ ప్రధానమైనటువంటి అత్యంత మంద బహిర్ముఖ పురుషులకు కేవలము ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాల యొక్క విచారణ చేసినట్లు కానీ వాటికి అధిష్టానమైనటువంటి పరబ్రహ్మను గురించి విచారము చేయలేదు అయితే వారు కూడా జీవాత్మ ఈశ్వరాత్మను చెప్తారు కానీ వాటిని పదార్థాల్లోనే ధరణ చేశారు కానీ పదార్థమా పరమాత్మ వస్తువు కాబట్టి తమోగుణ ప్రధానమైనటువంటి శాస్త్రాలు తార్కిక శాస్త్రములు ఇక యోగము సాంఖ్యము మీమాంస ఏవైతే ఉన్నవి రజోగుణ సంబంధమైనవి అని చెప్పింది ఉన్నాయి అట్లే ఇతర పురాణ ఇతిహాసాలు కూడా రజోగుణ ప్రధానమైనటువంటివి అని చెప్పింది ఉన్నాయి ఇతిహాసాలు చరిత్రలు మహాభారతము రామాయణము ఇవన్నీ చదువుతూ రజోగుణమే అక్కడ ప్రధానంగా ఉంటుంది ఎందుకంటే అతడు ఇట్లా చేసిండ్రు ఇది దుర్మార్గుడు వీడు మంచోడు అనేటువంటి ఆ భూమికలోనే అంతఃకరణం ఉండి ఉంటుంది కానీ అవన్నీ వదిలిపెట్టి కేవలం అంతర్ముఖమయ్యే ఆత్మోన్ముఖమయ్యే ఆత్మవిచారం చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి యోగ్యత ఆ విచారణ చేసే అవసరము వాటిలో ఉండదు కాబట్టి ఇతర శాస్త్రాలన్నీ కూడా రజోగుణ లేదా తమో కాబట్టి ఆ శాస్త్రాలు ఆ శాస్త్రాలను బోధించినటువంటి వాళ్ళు ఆ శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు వాళ్ళు నరకగాములవుతారు నరకానికి పోతారు సర్వా నిష్ఫలాహా ప్రేత తమోనిష్ట అని అంటూ మనుస్మృతి కారు చెప్తున్నారు కాబట్టి ఎవరైతే జీవ బ్రహ్మల యొక్క వదిలి ఇంకా ఇతర ఏ వాళ్ళు గ్రంథాలు శాస్త్రాలు రాసి చెప్పినా గాని అవన్నీ కూడా తమోనిష్టమైనటువంటి శాస్త్రాలే వాళ్ళందరూ కూడా షెట్ అంటే మూర్ఖులు అని చెప్తున్నాడు సట్ అంటే టిఫనమిచ్చాడు చూడండి జో పురుషు పరపురుషుకే ముఖకే ఆగే ప్రియవచన్ బోల్తే హెన్ ఏ పురుషుడైతే ఎదుటివాని ఎదురుగా అతని గురించి స్థుతి చేస్తాడు గొప్పగా చెప్తాడు నువ్వు ఇంద్రుడవు చాలా మంచివాడు అది ఇది అని చెప్తాడు ఆ పరపురుషుడు తన సమ్ముఖం నుండి కొంచెం దూరం పోయింది అనుకోండి అతను గురించి మళ్ళీ చెడుగా చెప్తాడు ఎదురుగానేమో ప్రియవచనాలు చెప్తాడు ఆరు అన్నిటికనే తాక బహుత అప్రి కల్తేహే ఇక అతడు తన సమ్ముఖం నుంచి దూరంగా వెళ్ళగానే అతని గురించి ఇతరులతో చెడుగా చెప్తాడు అప్రియమైనటువంటి వాక్యాలు చెప్తాడు ఇగో ఇట్లా చెప్పే వాళ్లకు వే షట్ కయ్యే ఇక వీళ్లకు షట్ అంటారు మూర్ఖులు అని అంటారు కాబట్టి వేదాంత శాస్త్రీయతరమైనటువంటి ఇతర శాస్త్రాలు గానీ శాస్త్ర ప్రతిపాదకులు శాస్త్రాన్ని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మూర్ఖులే అని సాధునిచ్చల స్వామి ధైర్యంగా నొక్కి ఒక్క నుంచి చెప్తూ ఉన్నాడు అందుకని ఒక్క ఉపనిషత్తులు గానీ ఉపనిషత్తులను ఉన్నటువంటి బ్రహ్మసూత్ర భగవద్గీత ఇత్యాది ప్రకరణ గ్రంథాలు గాని తప్ప జీవ బ్రహ్మల భేదాన్ని ప్రతిపాదించేటువంటి ఏ శాస్త్రమైనా ఉండుగాక సాంఖ్యం ఉండని యోగం ఉండని పూర్వమీమాంసం ఉండని మరియు న్యాయ విశేషకులు ఎవరైనా ఉండని ఇక నాస్తికులు అయితే చెప్పేది ఏమున్నది అందరు కూడా మూర్ఖులే అని చక్కగా నిశ్చయం చేసి చెప్తున్నాడు నిశ్చలదాస్ అందుకే ఆయన పేరే నిశ్చలం ఏ విషయం చెప్పినా గట్టిగా నొక్కి ఒక్క నుంచి బల్లగుద్ది చెప్తాడనమాట ఇక ఇది ఇంతే విషయం ఇది కాకుండా వేరే చెప్పినట్లయితే వాడు మూర్ఖుడే అంతే అని ఇంత గట్టిగా చెప్తున్నాడు అందుకని ముమక్షులు కూడా ఇతర శాస్త్రాల ఎందు ప్రియబుద్ధి పెట్టుకోకూడదు కేవలం వేదాంత శాస్త్రం నందే ఆసక్తులయ్యి శ్రద్ధ బ్రహ్మనిష్ట గురుదేవుల ద్వారా అధ్యయనం చేస్తే వాళ్ళు ధన్యులవుతారు అందుకని వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ముముక్షోలు ఈ విధంగా జీవబ్రహ్మల యొక్క ఏకత్వం గ్రంథానికి ప్రతిపాద్య విషయముగా చెప్పి ఇప్పుడు చివరి అనుబంధం చెప్తూ ఉన్నాడు ప్రయోజనం అత ప్రయోజన వర్ణనం దోహ పరమానంద స్వరూపకి ప్రాప్తి ప్రయోజన జాని జగత్ సమూల్ అనర్థపుని వైతాకీ హాని జగత్తు దీనికి మూలం కారణం ఎవరు అజ్ఞానం కాబట్టి అజ్ఞాన సహిత ఈ ప్రపంచము ఇదంతా అనర్థం అనపడుతుంది ఎందుకు అజ్ఞానం కానీ ప్రపంచం కానీ ప్రాపంచికమైనటువంటి పదార్థాలు కానీ ఇవన్నీ కూడా జీవున్ని ఏం చేస్తాయి జన్మ మరణ రూప సంసారం అనేటువంటి అనర్థానికి కారణమవుతాయి సంసారంలో పడదోస్తాయి కాబట్టి జన్మ రూప సంసారమే అనర్థము ఆ అనర్థానికి హేతువైనటువంటి అజ్ఞానము తత్కార్యమైనటువంటి జగత్తు జాగతిక పదార్థాల అనర్థంలో కనబడతాయి ఈ సర్వ అనర్థముల యొక్క నివృత్తి మరి పరమానంద రూప బ్రహ్మ ప్రాప్తి అని మోక్షం స్వరూపము చెప్పబడింది ఇదే ప్రయోజనము ఈక చూడండి ప్రపంచం జో అజ్ఞాన్ అవురు ప్రపంచ్ ఓ జన్మ మరణ రూపీ దుఃఖక హేతు హై ప్రపంచకు కారణం ఎవరు అజ్ఞానం అజ్ఞానాన్ని స్వీకరించకుండా ఈ ఆరోపితమైన కల్పితమైన ఆధ్యాత్మికమైన ప్రపంచాన్ని చెప్పడానికి రాదు అనాది శుద్ధ బ్రహ్మమే అనాది కల్పిత ప్రకృతి హై అని అంటూ చెప్పారు కదా పండిత్ పీతాంబర్జీ వారు అనాది శుద్ధ బ్రహ్మ ఉన్నందు అనాది ప్రకృతిని కల్పించకుండా మనము వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికే కష్టమవుతుంది ఎందుకంటే అజ్ఞాన తత్కార్యమైనటువంటి ప్రపంచాన్ని స్వీకరించకపోతే ఒకే ఒక శుద్ధ బ్రహ్మణను అక్కడ బోధ్య బోధక వ్యవహారం ఎలా సంభవిస్తుంది నా శాస్త్ర నా శాస్త్రం శిక్ష నా చత్వం చాహం నా వాయం ప్రపంచ అక్కడ శాస్త్రము లేదు శాస్త్రాన్ని బోధించే శాస్త్ర లేడు గురువు లేడు శిష్యులు లేడు సాధకులు లేడు శివుడు లేడు ఉన్నది ఒకే అద్వితీయమైనటువంటి తత్వం కాబట్టి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలంటే గురు శిష్యుల మధ్య బోధ బోధక వ్యవహారం జరగాలి అంటే ఆరోపణ చేయాలి అధ్యారోప అపవాదార్థం నిష్ప్రపంచం ప్రపంచతే అని చెప్పవలసి వస్తుంది కాబట్టి ఈ ప్రకృతి వాస్తవమా అంటే కల్పితము ఎందుకు విచారకి ఏ హువేజో హూవే నహి సో అవిద్య కయ్యే విచారం చేస్తే లేకుండా పోతుంది మరి లేకుండా పోయేది సత్యం ఎట్లవుతుంది అందుకని అనాది కల్పిత అజ్ఞానము లేదా ప్రకృతి అనేది ఒకటి ఉంది తర్జన్య ఈ ప్రపంచం కాబట్టి ప్రపంచానికి కారణం ఎవరు అంటే అజ్ఞానము ఈ అజ్ఞానము దాని కార్యమైనటువంటి ప్రపంచమే జీవునికి జన్మవరణ రూప సంసారానికి దుఃఖానికి హేతు అవుతుంది కారణమవుతుంది అయితే అనర్థకయ్యా అందుకని ఈ అజ్ఞానము అజ్ఞానకార్యమైనటువంటి ప్రపంచమే అనర్థం అనబడుతుంది తా అనర్థకి నివృత్తి నివృత్తి అంటే నిషేధము అభావము లేకుండా చేసుకునిట ఆశనం చేయుట కాబట్టి ఈ సకల అనర్థంల యొక్క నివృత్తి చేసుకుంటే మరియు పరమానందకి బ్రహ్మ ప్రాప్తి సత్య చిత్తు మరియు ఆనందం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పిన ప్రకారంగా విజ్ఞానమానందం బ్రహ్మ అని చెప్పిన ప్రకారంగా పరబ్రహ్మ వస్తువు ఎలాంటిది అంటే పరమానంద రూపము వాస్తవంగా బ్రహ్మం యొక్క లక్షణము తటస్థ లక్షణ రూపం చేత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మానందం తది తెరుగు మూడు విశేషణాలు చెప్పింది సత్యం జ్ఞానం అనంతం అనంతం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం ఏది దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం ఉంటుందో అది వ్యాపకం పడుతుంది యో వైభూమ తత్సుఖం ఏది వ్యాపక రూపం ఉంటుందో అది సుఖరూపం ఉంటుంది అందుకని అనంత శబ్దం చేత సుఖం తీసుకోవాలి కాబట్టి సత్తు చిత్తు ఆనందం ఇది బ్రహ్మం యొక్క స్వరూప లక్షణం ముఖ్యంగా విచారం చేసినట్లయితే కేవలం సుఖ రూపము అని ఇంతే విశేషణము ఇచ్చినట్లయితే బ్రహ్మం యొక్క లక్షణం చెప్పినట్లు అవుతుంది అందుకే మంగళాచరణంలో ఏమని చెప్పుకుంటాం మనం సుఖ నిత్య ప్రకాశ విభు అని కేవలం ఒకే ఒక శబ్దంతోనే పరబ్రహ్మ వస్తువు యొక్క స్వరూపాన్ని బోధించాడు ఎందుకు కేవల సుఖరూపమే బ్రహ్మము ఇంతే బ్రహ్మం యొక్క లక్షణం ఇక దాని ఆక్షేపాలు వస్తే అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలు చూపెడితే శంకాకారులకు సమాధానం చెప్పడానికి నిత్య ప్రకాశా విభు అనేక విశేషణాలు ఇచ్చి చెప్పడం జరిగింది కానీ బ్రహ్మం యొక్క కేవల కేవలం సుఖరూపము ఆనంద రూపము ఎటువంటి ఆనందము నిరశయ్యమైనటువంటి పరమానంద రూపం అందుకని సర్వదుఖముల యొక్క నివృత్తి పరమానంద బ్రహ్మ ప్రాప్తి అంటే మోక్షము ఇది మోక్షం లక్షణం సో గ్రంథిక పరమ ప్రయోజన కాబట్టి ఈ మోక్షం అనేదే గ్రంథం పరమ ప్రయోజనం అంటే పరమ ప్రయోజనం అన్నప్పుడు ఇంకా అవాంతర ప్రయోజనాలు కూడా ఉంటాయా ఉంటాయి తప్పకుండా ఈ విధంగా ఒక వ్యవసాయదారుడు ఒక రైతు ఆమ్ర వృక్షాన్ని మామిడి చెట్టుని నాటినాడు ఆ మామిడి చెట్టును ఎందుకు నాటిండు దానికి ఒక ప్రయోజనం ఉండాలనా లేదా ప్రయోజనం ఉంది మరి ప్రయోజనము అంటే ఫలాలు ఇస్తుంది కదా మామిడి చెట్టు ఆమ్రఫలాలు ఇస్తుంది మామిడి పండు చాలా మధుర రసం కలిగింది అని ఈ విధంగా లోకంలో అనుభవం ఉంది కాబట్టి ఆ మధురమైనటువంటి ఆమ్ర ఫలములు వస్తాయి అని ఉద్దేశంతో ఆ పండ్లను ముఖ్య ప్రయోజనముగా ఉద్దేశంలో పెట్టుకొని ఆ చెట్టును నాటుతాడు అయితే ఆ చెట్టును నాటినంత మాత్రం చేత కేవలం ఫలములే వస్తాయా ఆ చెట్టు ద్వారా అంటే ఇంకా అవాంతర ప్రయోజనాలు కూడా ఉంటాయి నీడనిస్తుంది కలప దొరుకుతుంది మనకు ఆకులు దొరుకుతాయి ఇవన్నీ కూడా ప్రయోజనాలే కదా మరి ఇవన్నీ ఏం ప్రయోజనాలు ఇవన్నిటి కోసమని ముఖ్యంగా ఉద్దేశం పెట్టుకొని ఆ చెట్టు నాటిండా రైతు అంటే ఫలములను ముఖ్యంగా ఉద్దేశం పెట్టుకొని నాటిండు అది పరమ ప్రయోజనం ఇక ఆ చెట్టు ద్వారా నీడ ఏదైతే ప్రాప్తమవుతుందో నీడకు వెళ్ళి జీవులు సేద తీర్చుకుంటారు విశ్రాంతిని తీసుకుంటారు మరి ఆ చెట్టు సాఖలు కొమ్మలు మొదలైనటువంటి కలప అవి వంట చెరుకుగానో లేదా ఇతర బీన్సీలు కుర్చీలు అని ఇతర సామగ్రులు వస్తువులు కూడా తయారు చేసుకోవడానికి వస్తుంది ఆకులు తోరణాలుగా కట్టుకుంటాము పండుగల సందర్భంలో ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇవన్నీ అవాంతర ప్రయోజనాలు అనపడతాయి ముఖ్య ప్రయోజనం ఫలములు అట్లే ఇక్కడ కూడా మనకు గ్రంథానికి ముఖ్య ప్రయోజనం ఏది అని అంటే సర్వదు నివృత్తి లేదా సర్వ అనర్థ నివృత్తి పరమానంద బ్రహ్మ ప్రాప్తి ఇది ముఖ్య ప్రయోజనం ఇదే మోక్షం అనబడుతుంది ఇదే చతుర్థ పురుషార్థం అనపడుతుంది సర్వపురుషానికి ఇచ్చాక విషయ్యా హే అని మనం మొట్టమొదలై విచారచంద్రోదంలో మొదటి ప్రశ్నగా చెప్పుకున్నాం కదా సకల జీవులకు దేని యొక్క ఇచ్చగలుగుతుంది అని ఈ మోక్షమే అని చెప్పింది సర్వదుఖాల నివృత్తి పరమానంద ప్రాప్తి అనేది ఇది పరమ పురుషార్థము ఇదే పరమ ప్రయోజనం ఇక జ్ఞాన్ అవాంతర ప్రయోజన జ్ఞానం ఏదైతే ఉన్నదో అవాంతర ప్రయోజనం అంటే ముఖ్య ప్రయోజనము నాకు ఏది అది అవాంతర ప్రయోజనం అని చెప్పుకోవాలి జా విషయ పురుషుకి అభిలాష హోవే సో పరమ ప్రయోజనం కయ్యే ముఖ్యంగా జీవునికి ఏ విషయం యొక్క అభిలాష ఉంటుందో ఏది ముఖ్యంగా పొంది నేను సుఖము పొందాలి అనుకుంటాడో అది పరమ ప్రయోజనం అనబడుతుంది అంటే ఇచ్చ పురుషునికి ముఖ్యంగా ఏ విషయం గురించినటువంటి ఇచ్చ అభిలాష ఉంటుందో అది పరమ ప్రయోజనము అవరు తాకు పురుషార్థి కయ్యే దానికి పురుషార్థం అని కూడా అంటారు ఎందుకు పురుషై అర్చతే ఇది పురుషార్థ పురుషుల చేత కూరబడేది ఏదో అది పురుషార్థము అట్లా ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి నాలుగు పురుషార్థాలు చెప్పబడ్డాయి శాస్త్రంలో కాని ముఖ్య పురుషార్థము ఏది అంటే మోక్షము సో అభిలాష దుఃఖకి నివృత్తి విషయ అవరు సుఖకి ప్రాప్తి విషయ సర్వపురుషానికి ఓవెహ్ పురుషునికి దేని ఎంత అభిలాష ఉంటుందో అది పరమ ప్రయోజనం అన్నాం మరి దేని యొక్క అభిలాష ఉంటుంది ఆ బ్రహ్మ స్తంభ పర్యంతై సర్వ ప్రాణభై సకల జీవులు ఎవరైతే ఉన్నారో కేవలం మనుష్యులే కాకుండా సకల జీవులు పశు పక్షి క్రిమి కీటకాదులు దేవ తెరియ నర రాక్షస ఎవరైనా ఉండుగాక ఏమి కోరుతారు అంటే దుఃఖం యొక్క నివృత్తి మరి సుఖం యొక్క ప్రాప్తి ఇవ్వ ఇదే కోరుతారు అందుకని ఇదే సకల జీవుల యొక్క ఇచ్ఛకు విషయం ఉన్నది కూడా అంటారు దీనికే మోక్షం అంటారు సో ఈ మోక్షక స్వరూపహే ఇదే మోక్షం యొక్క స్వరూపం అయితే పరమ ప్రయోజనం మోక్షహే కాబట్టి ఇప్పుడు ఈ విచార సాగరం గ్రంథానికి పరమ ప్రయోజనం మోక్షము జ్ఞాన్మహి జ్ఞానము పరమ ప్రయోజనం కాదు జ్ఞానం మోక్షానికి సాధనం ఉన్నది అయితే సుఖకి ప్రాప్తి ఆరు దుఃఖకి నివృత్తిక సాధనంతో జ్ఞాన హే సర్వదు నివృత్తి సర్వానార్థ నివృత్తి మరియు పరమానంద ప్రాప్తి అనేది ఏదైతే మోక్షం చెప్పుకున్నామో దీనికి జ్ఞానం సాధనమున్నది ఎందుకు జ్ఞానాదేవత కైవల్యం కృతే జ్ఞానాన్న ముక్తి జ్ఞానం లబ్ధా పరం శాంతిం అచరేనాది గచ్చతి నాణ్యప్పంతా విద్యతే అయ్య నాయ తమేవ విద్యతో అతిమృత్యుమేతి అనే విధంగా జ్ఞానము చేత మోక్షం అని చెప్పింది ఉన్నది మరి మోక్షము జ్ఞానం చేత కలుగుతున్నప్పుడు మోక్షానికి జ్ఞానం ఏమైంది సాధనమైంది అంతేగాని సాధ్య రూపం కాదు అదే చెప్తున్నాడు చూడండి సుఖకి ప్రాప్తి వా దుఃఖకి నివృత్తి రూప జ్ఞానని కదా జ్ఞానము మోక్ష రూపం కాదు మోక్షం యొక్క స్వరూపం ఏది దుఃఖముల యొక్క నివృత్తి మరి సుఖం యొక్క ప్రాప్తి ఇది మోక్షం అన్నాం ఈ జ్ఞానం అనేది దుఃఖ నివృత్తి రూపమా సుఖ ప్రాప్తి రూపమా అంటే కాదు దుఃఖ నివృత్తికి సుఖ ప్రాప్తికి సాధనం ఉన్నది తత్స్వరూపము కాదు అందువల్ల ఇది సాధనంగా ఉన్నది కాబట్టి ఏది పరమ పురుషార్థానికి పరమ ప్రయోజనము నాకు అది అవాంతర ప్రయోజనం ఉంటుంది కాబట్టి అవాంతర ప్రయోజన జ్ఞానహే అని తెలుసుకోవాలి జా వస్తువు ద్వారా పరమ ప్రయోజనకి ప్రాప్తి హోవే సో అవాంతర ప్రయోజన ఏ వస్తువు ద్వారా పరమ ప్రయోజనం మనకు ప్రాప్తమవుతుందో అది అవాంతర ప్రయోజనం అనబడుతుంది ఐసా జ్ఞానహే సర్వదుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అనేది మోక్షం ఉన్నదో పరమ ప్రయోజనము దానికి జ్ఞానము సాధనమున్నది కాహైతే గ్రంథ కరికే జ్ఞాన ద్వారా ముక్తి రూప పరమ ప్రయోజనానికి ప్రాప్తి అవే ఈ గ్రంథాన్ని మనము చక్కగా శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి శ్రీ గురుదేవుని యొక్క ముఖార బృందం నుండి శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసినట్లయితే ఏమవుతుంది విచార జాయతీ జ్ఞానం ద్రవణాదులే విచారమని ఆ విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం చేత మోక్షము ప్రాప్తమవుతుంది కావున ఈ మృత్యురూప పరమ ప్రయోజనం ఏదైతే ఉందో అది గ్రంథాధ్యయనము ద్వారా జ్ఞానం కలిగి ఆ జ్ఞానం ద్వారా మోక్షము కలుగుతుంది అయితే జ్ఞాన్ అవాంతర ప్రయోజన పగల పురుషులకు ముఖ్య అభిలాషకు విషయం అని అంటే మోక్షము మరి అదే ప్రయో పరమ ప్రయోజనంగా చెప్పుకున్నాం పరమ ప్రయోజనానికి ఏది సాధనమో అది అవాంతర ప్రయోజనం ఈ గ్రంథాధ్యయనం ద్వారా కలిగేటువంటి జ్ఞానమే పరమ ప్రయోజనానికి సాధనము కాబట్టి ఈ జ్ఞానము ఈ గ్రంథానికి అవాంతర ప్రయోజనముగా తెలుసుకోవాలి ఈ ప్రయోజన విషయంలో శంక సమాధానం ఉంటుంది ఇరవై అంకం గ్రంథికే ప్రయోజనమే శంక అవర్ సమాధానం గ్రంథ ప్రయోజనం సర్వానార్థ నివృత్తి పరమానంద ప్రాప్తి అని ఏదైతే చెప్పుకున్నాము మోక్షము ఆ మోక్ష విషయంలో శంకా సమాధానాలు ఉంటాయి శంకాపూర్వక ఉత్తర కవిత్ జీవుకో స్వరూపు అతి ఆనందాకు అసంభవే ఆగే జో అప్రాప్త వస్తు ప్రాప్తి సంభవత నిత్య ప్రాప్త వస్తు ప్తిని ఐకాశ ఆ విశ్వాస హని గసా తెక భాని కర్క నోయోషో భ్రమ భయోజి జ్ఞాన తేమిప్త ప్రాప్తి జాని కవిత అర్థం తెలుసుకుందాం వేదము మనకు ఏమని చెప్తుంది జీవుని యొక్క స్వరూపము పరమానంద రూపము సచిదానంద రూపము అని సకల వేదాలను కూడా చెప్తున్నాయి ఆనందో బ్రహ్మేది గజానాథ్ విజ్ఞానమానందం బ్రహ్మ రసో అని ఈ విధంగా మనకు శృతులన్నీ కూడా జీవుని యొక్క స్వరూపము ఆనంద స్వరూపము అని చెప్తున్నాయి వేద ఆనంద కహిత జీవుని యొక్క స్వరూపము వేదము ఆనంద స్వరూపము అని చెప్తుంది అయితే జీవుడు స్వయంగా నిత్య సిద్ధ స్వతసిద్ధ ఆనందరూపుడై ఉండగా ఈ సుఖ ప్రాప్తి అనేది మోక్షంలో ఏదైతే మీరు చెప్పారో అది ఎట్లా సంభవము అంటాడు సుఖరూపుడై తాను స్వయంగా ఉండగా సర్వ అనర్థముల యొక్క నివృత్తి పరమానందం యొక్క ప్రాప్తి అని మోక్షంలో ఏదైతే పరమానంద ప్రాప్తి అనే అంశం చెప్పారో ప్రాప్తి అనే శబ్దం ఎందుకు చెప్పారు మీరు పొందబడేది ఏది ఇదివరకు పూర్వము అప్రాప్తం ఉంటుందో అది ప్రాప్తం చేసుకుంటా సంభవిస్తుంది కానీ నిత్య ప్రాప్తమైనటువంటి వస్తువును ప్రాప్తం చేసుకుంటా ఎలా సంభవము జీవుని యొక్క స్వరూపం అది నిత్య ఆనంద స్వరూపము స్వతసిద్ధం ఉన్నది స్వత సిద్ధము నిత్యప్రాప్తమైనటువంటి ఆనందాన్ని ప్రాప్తం చేసుకొనుట అని మీరు మోక్షం యొక్క చెప్పారు ఇది అసంభవము ఆగే అప్రాప్త వస్తువు అంటే పూర్వము ఏది అప్రాప్త వస్తువు ఉంటుందో తాకి ప్రాప్తి సంభవత్ దాని యొక్క సంభవిస్తుంది నిత్య ప్రాప్త వస్తు తో ప్రాప్తి కిం మానియే నిత్య ప్రాప్తమైనటువంటి వస్తువు యొక్క ప్రాప్తి ఎట్లా సంభవిస్తుంది అని ఈ విధంగా శంక ఇంతవరకు శంఖాభాగం ఐసి శంక లేస్ గ్రంథకర్త చెప్తున్నాడు ఈ విధంగా శంక చేసి శాస్త్రం నందు విశ్వాసాన్ని కోలుకోకండి అంటాడు ఎందుకంటే శాస్త్రం చెప్తుంది మనకు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థతో శాస్త్రం చెప్తుంది అన్నప్పుడు శాస్త్రం దేనికంటారు హిత కథనం శాస్త్రం జీవుల యొక్క హితమును కళ్యాణమును ఊరి ప్రవృత్తమైనటువంటిది శాస్త్రము ఆ శాస్త్రము ఈశ్వరవాణి అస్స మహతోభూత దుర్గేదో అత యదుర్వేద ఇత్యాది ప్రమాణాలు చెప్తూ ఉన్నాయి నిటూర్పుల వలె ఈ వేదము ప్రకటమైంది అని చెప్పబడింది మరి వేదము ఈశ్వర నిర్మితము మరి ఈశ్వరుడు ప్రకటించినటువంటి వేదమునందుగనుక విశ్వాసము కోల్పోయినట్లయితే మరి ఈశ్వరుని అందు కూడా విశ్వాసము లేని వాళ్ళే అవుతారు కదా మరి ఎప్పుడైతే ఈశ్వరునియందు శాస్త్రం నందు విశ్వాసము కోల్పోతారో అటువంటి వాడు అశ్రద్ధాపరుడు అవుతాడు మరి ఎవడైతే అశ్రద్ధాపరుడు ఉంటాడో వానికి వినాశనము అవశ్యము అజ్ఞాశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశి అజ్ఞ పురుషుడు అశ్రద్ధాపరుడు మరియు సంశయాత్ముడు ఈ ముగ్గురు పతనమవుతారు నశించిపోతారు అని మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి శాస్త్రం నందు గురువు నందు పరమ విశ్వాసం ఉండాలి ఉంటేనే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ కలిగి ఉంటేనే జ్ఞానం కలుగుతుంది అందువల్ల శాస్త్రము మనకు తత్తంబసారి మహావాక్యాలయం చెప్తున్నాయి జీవబ్రహ్మల యొక్క ఏకత్వం చెప్తుంది జీవుని యొక్క స్వరూపము ఆనందో బ్రహ్మేతి అనంటూ విజ్ఞానమానందం బ్రహ్మ అనంటూ సుఖరూపము ఆనంద రూపము అని చెప్తూ ఉంది మరి ఆ శాస్త్రం పట్ల మీరు అశ్రద్ధను పెట్టినట్లవుతుంది కదా ఈ విధంగా శంక చేసినట్లయితే అందువల్ల ఇది నిత్య ప్రాప్తము పరమానంద ఉన్నప్పటికీ ఆ పరమానందం యొక్క ప్రాప్తి అనేది శాస్త్రం ద్వారా చెప్పబడింది దాని అందు శ్రద్ధ పెట్టండి శ్రద్ధ భంగం కానివ్వకండి ఒకవేళ శ్రద్ధ భంగం అయితే మీ అకల్యానమే అవుతుంది గాని కళ్యాణం మాత్రం కాదు అందుకని మీరు గురువుకే ప్రసాదితే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా శాస్త్రం విశ్వాసం పెట్టి మీరు తెలుసుకోండి కుతర్కం చేయకండి అట్టెట్లా ఇట్టెట్లా అని కుతర్కం చేయకండి అయితే తర్కము అత్యంత నిషిద్ధమా ఇట్లా కూడా కాదు మనకు వేదమే తర్కాన్ని స్వీకరించి చెప్పింది మంతవ్యో నిధి ధ్యాసివ్యో అనంటూ అక్కడ మననం చెప్పింది అది మననం అంటే మనం పూర్వం తెలుసుకుంటూ వచ్చాం కదా అనుమాన ప్రమాణము ఉపమాన ప్రమాణము అర్థాపత్తి ప్రమాణం ఇత్యాదు ఇవన్నీ కూడా యుక్తులు తర్కము మరి తర్కమును వేదం కూడా స్వీకరించింది కాబట్టి తర్కం చెయ్యి తర్కెతాం కానీ మా కుతర్కెతాం కుతర్కం మాత్రం చెయ్యకు అంటాడు నీకు ఒకవేళ శాస్త్ర విషయం నిశ్చయం కాకపోతే శాస్త్ర అనుకూలమైనటువంటి తర్కం చెయ్యి మన నిధ్యాసం చేయి అనుమానాది యుక్తులను స్వీకరించు కానీ కుతర్కం మాత్రము చెయ్యకు విశ్వాసాన్ని కోల్పోకు శ్రద్ధను భంగం కానివ్వకు అంటాడు అందుకని గురువు యొక్క ప్రసాదం చేత నువ్వు చక్కగా శాస్త్ర అధ్యయనం చేసి తెలుసుకో కుతార్కం మాత్రం చెయ్యకు అయితే స్వామీజీ మరి మీరు చెప్పండి మరి నిత్యప్రాప్తమైనటువంటి వస్తువు యొక్క ప్రాప్తి ఎలా అవుతుంది అంటే అవుతుంది నిత్య ప్రాప్త వస్తువు యొక్క ప్రాప్తి కూడా అవుతుంది అప్రాప్త వస్తువు యొక్క ప్రాప్తి ఉంటుంది నిత్య ప్రాప్త వస్తువు యొక్క ప్రాప్తి కూడా ఉంటుంది అందుకని ప్రాప్తి రెండు విధాలు అప్రాప్త ప్రాప్తి నిత్య ప్రాప్తి అనే ప్రాప్తి రెండు ప్రకారాలు ఉంటుంది ఇక్కడ నిత్య ప్రాప్తమైనటువంటి పరమానంద స్వరూపము జీవునిది అయినప్పటికీ కూడా ప్రాప్తి వలె శాస్త్రము చెప్తుంది ఏ విధంగా అంటే ఒక దృష్టాంతం ఆత్మాతు సతతం ప్రాప్తో అప్రాప్తవద అవిద్య తన్నా సే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథ అని అంటూ జగద్గురు శంకరాచార్యుల వారు ఆత్మబోధలో అయితే ఒకనొక పురుషుడు చేతికి కంకణము ఉంది కానీ ఆ చేతి కంకణము కొంచెం కిందికి జారిపోయింది ఆ మణికట్టు దగ్గర లేదు వెంటనే అకస్మాత్తుగా భ్రాంతి కలిగింది అయ్యో నా కంకణం లేదు నా కంకణం పోయింది అని కాని ఒకనొక ఆప్త పురుషుడు చూసి ఏమయ్యా నీ చేతికే ఉంది కంకణము కంకణం పోయిందని ఎందుకు నువ్వు పడుతున్నావు అని ఈ విధంగా చెప్పేసరికి ఓహో అని చూసుకున్నాడు నా కంకణం దొరికింది అన్నాడు ఇప్పుడు కంకణం పోయిందా దొరికిందా అట్లే శంకరాచార్య ఆత్మబలో కంఠాభరణ దృష్టాంతం ఇచ్చాడు ఒక అమ్మగారికి మెడలో ఒక లక్ష్మీహార ఏదో అంటారు కదా పది తులాల చేసి వేసుకున్నది ఆమే దసరా పండగ అప్పుడు బతుకమ్మ ఆటలు ఆడుకుంటారు కదా బతుకమ్మలు కోలాటము ఇత్యాది ఆటలు ఆడుకుంటారు కదా స్త్రీలు ఆడుతూ ఆడుతూ ఆడుతూ ఉండగా ముందువైపుకు వక్షస్థలం మీద ఉన్నటువంటి ఆభరణము అది ఆట ఆడుతున్నప్పుడు కొంచెము అటు ఇటు వాళ్ళు గంతులు వేస్తారు కదా అప్పుడు ఆ ఆభరణం నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళి ఆమె జాకెట్ లోపలికి దిగిపోయింది జీపులోకి దిగిపోయింది ముందుకి వేలాడబడి ఉన్నటువంటి ఆభరణము అది వెనక్కి జారిపోయింది ఆట ఆడిన తర్వాత వెంటనే ఒకసారి తన వక్ష తడిమి చూసుకుంది అయ్యో నా ఆభరణం ఉందా లేదా అని చూసేసరికి చేతికి స్పర్శక విషయం కాలే ఆభరణం అంటే చేతికి తగలలేదు ఎప్పుడైతే చేతికి తగలేదా వెంటనే అకస్మాత్తుగా భయపడింది అబ్బో పదితూరాల బంగారం వస్తు ఆభరణము పోయింది అని రోదనం ప్రారంభం చేసింది ఏడవడం మొదలు పెట్టింది ఇట్లా కొంతసేపు అటు వెతికింది ఇటు వెతికింది ఏడిసింది తోడిసింది ఏదేదో అయ్యింది బాగా గోల చేస్తూ రోదనం చేస్తూ అప్పుడు ఒక వృద్ధ స్త్రీ చూసింది ఆమె మెడలో ఆభరణం చూసింది అయ్యో ఆభరణం మెడలో ఉండగా ఏమే ఏడుస్తుంది ఎందుకు అని అమ్మ అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని విచారం చేసింది అప్పుడు ఆ అమ్మగారు అంది అయ్యో నా ఆభరణం పోయింది నా ఆభరణం పోయింది అని ఏడుస్తుంది అప్పుడు వృద్ధ స్త్రీ వెంటనే నీ ఆభరణము ఉంది అని చెప్పేసింది ఎక్కడుంది నా ఆభరణం నీకెక్కడ దొరికింది నీకెడ దొరికిందా పడిపోయిన చోట అని ఈ విధంగా అడిగితే అప్పుడు ఆమె నీ మెడలోనే ఉంది అని డైరెక్ట్గా చెప్పలేదు ఏమని చెప్పింది ఇచ్చినట్టే ఒక అద్దంని తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది ఈ అద్దంలో చూసుకో అమ్మాని అని అర్థం ఇచ్చింది చేతికి అప్పుడు ఆ అద్దంలో చూసుకునేసరికి ఆ మెడకే అతికించినట్టు వెనక్కి జారి ఆమె ఆభరణము మెడలోనే ఉంది అమ్మో నా ఆభరణం దొరికింది నా దొరికింది దొరికింది అని సంతోషపడ్డాది ఇప్పుడు ఆ ఆభరణం నిజంగా మెడలోనే ఉంది అది ప్రాప్తమే ఉంది అయినా కానీ ప్రాప్తవద్భాతి అది దొరికినట్టుగా వ్యవహారం అవుతుంది దొరికింది దొరికింది అనే వ్యవహారం అయితుందా లేదా ఇది దొరికింది అనేది అప్రాప్తమా ప్రాప్తమా పూర్వము ప్రాప్తమే ఉంది ప్రాప్తస్య ప్రాప్తి నిత్య ప్రాప్తమే ఉన్నటువంటిదే ప్రాప్తి అయినట్టుగా వ్యవహారం జరుగుతుంది అట్లే మనస్వరూపము కూడా సచిదానంద రూపమై ఉండి కూడా అజ్ఞానవశ్చాత భ్రాంతి నేను జీవుణ్ణి నేను కర్తను నేను భోగతను అని ఈ విధంగా భ్రాంతి వ్యవహారం అవుతుంది నేను ఆనందరూపుణ్ణి కాదు అని మరిచిపోయాడు విస్మృతి అయింది అప్పుడు ఆప్త పురుషులైనటువంటి గురువులు ఆయన నువ్వు సచ్చిదానంద రూపుడవే అని చెప్తాడనమాట చెప్పేసరికి ఎట్లా నేను అని అంటే అప్పుడు శాస్త్రం అనే అర్థాన్ని ముగట ముసలమ్మ ఆ స్త్రీ అర్థం ఎదురుగా పెట్టింది కదా అట్లా మనకు శాస్త్రమే అర్థం లాంటిది ఎందుకంటే తస్మత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థితం ఇప్పుడు నేను చెప్తున్న అని అంటే ఎవరు కూడా విశ్వాసం పెట్టరు ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు దానికి ప్రమాణం ఏమిటి అని ఆక్షేపాలు వస్తాయి జిజ్ఞాస కలుగుతుంది అందుకని ఆ జిజ్ఞాసా నివృత్తి కోసం మనం శాస్త్రాన్ని ఆధారంగా చేసుకోవాల్సి ఉంటుంది అందుకని మనకు శాస్త్రమే ప్రమాణము శాస్త్రం చెప్పింది అంటే అప్పుడు విశ్వాసం కుదురుతుంది మనకు కాబట్టి మనకు ఉపనిషత్తులు వేదములే మనకు శాస్త్రం కాబట్టి శాస్త్రమే మనకు ప్రమాణము ఆ శాస్త్రరూప ప్రమాణాలు ఏం చెప్తున్నాయి అంటే నిత్య ప్రాప్తమైనటువంటి ఏ పరమానంద స్వరూపం ఉన్నదో జీవునిది దాన్ని మళ్ళీ శాస్త్రాధ్యనం ద్వారా ప్రాప్తమైనట్టు వలె చెప్తూ ఉన్నాయి కరుకో కంకణోయో ఐశో భ్రమ భయో జిహి ఒకనొకనికి కరకంకణం పోయింది అని భ్రమైంది కానీ ఆప్త పురుషుని ద్వారా తెలుసుకున్నాడు జ్ఞానితే మిలతి ఇమే ప్రాప్త ప్రాప్తి జానియే ఆత్తు పురుషం ద్వారా తెలుసుకొని ప్రాప్తమయ్యింది అని అన్నాడు ఇది ప్రాప్తం యొక్క ప్రాప్త అప్రాప్తం యొక్క ప్రాప్త్యా అంటే ప్రాప్త ప్రాప్తి నిత్య ప్రాప్తమే అయినప్పటికీ కూడా దాని ప్రాప్తి సంభవిస్తుంది అని సమాధానం చెప్పాడు టీక చూడండి పూర్వకహ అనర్థకి నివృత్తి ఎవర పరమానందకి ప్రాప్తి గ్రంథక ప్రయోజన శంకరకారుడు అంటాడు ఏ సిద్ధాంతి మీరు మోక్షం యొక్క స్వరూపాన్ని చెప్పేటప్పుడు ఏమన్నారు అనర్థం యొక్క నివృత్తి పరమానంద ప్రాప్తి అన్నారు కదా ఇది సంభవించదు అంటాడు అయితే ఎందుకనంటే సర్వ జీవుకు పరమానంద స్వరూప వర్ణన కరేహే సకల వేదములన్నీ కూడా జీవుని యొక్క స్వరూపం ఏమని వర్ణించినాయి పరమానంద స్వరూపము అని చెప్పినాయి అలాంటప్పుడు అవరు తుమ అంగీకార బీ కరోహో జీవుని యొక్క స్వరూపం పరమానంద రూపం మీరు కూడా స్వీకరిస్తున్నారు అయితే జో వస్తువు అప్రాప్తి హోవే తాకి ప్రాప్తి సంభవే ఏ ఏ వస్తువు పూర్వం అప్రాప్తం ఉంటుందో దాన్ని సాధనాల చేత పొందుట ప్రాప్తం చేసుకుట అనేది సంభవిస్తుంది సదా ప్రాప్త వస్తువుకి ప్రాప్తి సర్వతా బి నిత్యము సర్వదా ఇళ్ళకాలము భూత భవిష్యత్ వర్తమానాల్లో ప్రాప్తమై ఉన్నటువంటి జీవనం యొక్క పరమానంద స్వరూపం ఉన్నదో నిత్య ప్రాప్తమైనటువంటి వస్తువు యొక్క ప్రాప్తి సంభవించదు సర్వథ బి ఏ ప్రకారం చేత కూడా సంభవించదు సర్వద సర్వథ ఈ రెండు శబ్దాల లోపల భేదం తెలుసుకోండి సర్వదా అనేది కాలవాచకం అంటే ఎల్లప్పుడు అని అర్థం భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎల్లప్పుడు అని అర్థము సర్వదా అనే శబ్దము నాకు అర్థం ఇక సర్వథ అనేది ఏదైతే ఉందో ఇది ప్రకారవాచి అంటే ఏ ప్రకారం చేత కూడా సంభవించదు అని చెప్తున్నాడు ఇక్కడ సర్వథా బి ఏ ప్రకారం చేత కూడా సంభవించదు ఏ యుక్తి చేత కానీ అనుభవం చేత కానీ ప్రమాణాల చేత కానీ ఏ విధంగా సంభవించదు నిత్య ప్రాప్తమైంది ప్రాప్తం ఎట్లా సంభవిస్తుంది ఏ సాధనాల చేత కూడా అది సంభవించదు అయితే సదా పరమానంద స్వరూప ఆత్మకు పరమానందకి ప్రాప్తికహన सर्व प्रकार करके है। कर के असंभवे चूड़ अर्वथाने शब्दा की शब्दा चपा सर्व प्रकार कर के अटे ये प्रकार चत संभव चुने जोन ओक् परमांद स्वरूप नित्य प्राप्त काब्टी आदान ओक प्राप्ति ये प्रकार चत संभव असंभव अट्ठा ऐसी ఈ విధంగా ఒకనొకరు శంక చేస్తే దానికి సమాధానం ఆ శంకూ సుమికే గ్రంథికే ప్రయోజనమే విశ్వాస దూరీ కర్నా పూర్వపక్షి శంకాకారుడు ఈ విధంగా శంక అది విన్నటువంటి ముముక్షువులు విశ్వాసాన్ని వదలకండి అని సావధానం చేస్తున్నాడు సాధునిచలదా స్వామిజీ విశ్వాసాన్ని దూరం చేసుకోకండి విశ్వాసాన్ని కోల్పోకండి అంటాడు ఆత్మవిద్యకే ఉపదేశం కర్నే వాళ్ళ జో గురు హే కానీ ఎవరైతే ఆత్మవిద్యను బోధించేటువంటి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు దయాలు అనేటువంటి గురువు ఉంటాడో అటువంటి గురువు యొక్క కృపను గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా శంకను నివృత్తి చేసుకోండి కుతర్కం చేయకండి అని చెప్తూ ఉన్నాడు తినికి కృపాతే శంకారూపిజో కుతర్ హే సో దృష్టాంతసే దూరీ ఖరీదేనా గురువులను ఆశ్రయించి ఆ శంకారూప కుతార్కం ఏదైతే ఉందో దాన్ని దూరం చేసుకోండి అంటాడు దీని చేత శ్రీ గురుదేవుని ఆశ్రయించినట్లయితే అతడు చక్కటి దృష్టాంతాల ద్వారా నిత్య ప్రాప్తం కూడా ప్రాప్తము సంభవిస్తుంది అని చెప్తాడు అటువంటి దృష్టాంతాలను విని మీరు ఆ శంకను దూరం చేసుకోండి మీరు శ్రద్ధను భంగం చేసుకోకండి అని చెప్తూ సో దృష్టాంతకయ్యాయి మరి ఆ ఆ గురువులు ఏ దృష్టాంతమిచ్చి ఈ శంకను దూరం చేస్తారు నిత్య ప్రాప్తంది కూడా ప్రాప్తం అవుతుంది అనడానికి దృష్టాంతం ఏమిటి అనంటే జైసే అని దృష్టాంతం చెప్తున్నాడు కహుకే హాతమే కంకను హోవే ఒకనొకని చేతి కంకణం ఉండింది తాకు ఐసా భ్రహ హోయిజావే జో మేరా హాత్ కా కంకను హోగయా అతనికి ఒకసారి ఇట్లా భ్రమైంది నా చేతి కంకణం పోయింది అని ఈ విధంగా భ్రమైంది తబువాకు కిషికే కహేసే అప్పుడు అతనికి ఒక ఆప్త పురుషుడు చెప్పినాడు కంకణిక ఐసా జ్ఞాన్ హోజావే హె జో అతడు ఈ విధంగా చెప్పినాడు ఏమని అనంటే నీ కంకణం నీ చేతి అందే ఉంది నాయనా అని చెప్పినాడు అప్పుడు అతనికి జ్ఞానమైంది మేరా కంకణ హాత్మే హయ్ నా కంకణం నా చేతి అందే ఉంది అని జ్ఞానమైంది తబుబో ఐశాకహె హ అప్పుడు ఆ కంకణం పోయింది అని ఇంతదనక అన్నటువంటి పురుషుడు ఇప్పుడు కంకణము ఏమని తెలుసుకున్నాడు మేరా కంకణ మిలుగయా హయే నా కంకణం ఇప్పుడు దొరికింది అన్నాడు ఇదివరకు పోయిందన్నాడు ఇప్పుడు దొరికింది అన్నాడు వ్యవహారం అయిందా లేదా అది చేతికే ఉంది పోలే రాలే అయినా కాని నిత్య నిత్యప్రాప్తమైనటువంటి ఆ కంకణమును నా కంకణం దొరికింది అంటడా లేదా ఇసరి తీసే ప్రాప్తి జో కంకణే తాకేబీ ప్రాప్తి కయ్యాయి అది ఎల్లప్పుడూ ప్రాప్తమే ఉంది అయినా కాని దాని యొక్క ప్రాప్తి సంభవిస్తుంది అని ఈ విధంగా దృష్టాంతం చేత చెప్పాడు తిస్తే ఇప్పుడు దాష్టాంతంలో చెప్తున్నాడు పరమానంద స్వరూప ఆత్మ విష అవిద్యకే బలిసే ఐసి భ్రాంతి ఓవే హే పరమానంద స్వరూపము జీవుని యొక్క స్వరూపం ఉంది అయినా కాని అనాది అవిద్య చేత ఈ భ్రాంతి అవుతుంది ఏమని అంటే ఆత్మ పరమానందరూపం నహి హే కింటూ పరమానంద స్వరూప బ్రహ్మ హే ఆత్మ అంటే నేను పరమానంద రూపాన్ని కాదు బ్రహ్మం పరమానంద రూపం ఉంది అని తన విషయంలో భ్రాంతులో పడ్డాడు అంటే నేను బ్రహ్మానంద స్వరూపుణ్ణి కాదు పరమానంద స్వరూపుణ్ణి కాదు అని తన యొక్క స్వరూప విషయంలో భ్రాంతి కలిగింది అన్నది అజ్ఞానం చేస్తా తా బ్రహ్మక అవరు మేరా వియోగ హోగయాహే వియోగమైంది అంటాడు భేదమైంది అంటాడు ఉపాసనా కరికే తా బ్రహ్మకు మై ప్రాప్తి హోవుగా ఉపాసనలు చేసి లేదా గురుశాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణాదులు చేసి నా యొక్క స్వరూపాన్ని పొందుతాను అంటాడు బ్రహ్మమును పొందుతాను బ్రహ్మం యొక్క వియోగమైంది మరి ఇప్పుడు నేను బ్రహ్మను పొందుతాను అంటే బ్రహ్మం ఆనందరూపం పరమానంద రూపము ఆ బ్రహ్మం పొందుతాను అని అంటున్నాడు తన స్వరూపమే కదా బ్రహ్మము వేరే కాదు కదా అయినా కానీ పొందుతాను అంటున్నాడు అంటే నిత్య ప్రాప్తమే తాను నిత్యము బ్రహ్మం చేత అభిన్నుడే ఆ బ్రహ్మము ఆనంద స్వరూపమే అయినా కూడా నిత్య పరమానంద స్వరూపుడై ఉండి కూడా ఇప్పుడు నేను ఆ పరమానంద స్వరూప బ్రహ్మమును పొందుతాను అంటున్నాడా లేదా ఇది నిత్య ప్రాప్తమే కదా అయినా కానీ నేను ప్రాప్తం చేసుకుంటాను అంటున్నాడు కాబట్టి నిత్య ప్రాప్తం యొక్క ప్రాప్తి సంభవిస్తుంది అందుకని అప్రాప్త వస్తువుదే ప్రాప్తి అని అనుభవం లేదు ప్రాప్త వస్తువు యొక్క ప్రాప్తి కూడా ఉంది అని దృష్టాంత సహితంగా చెప్పాడు ఇసు రీతికి భ్రాంతి భూత్ మూర్ఖు ప్రాణి వంకో హూయి రీహే నిత్య ఆనంద స్వరూపుడు బ్రహ్మస్వరూపుడు అవి ఉండి కూడా అనేక మంది మూర్ఖులకు ఈ మూర్ఖులు అంటే ఎవరు ఏదో ప్రాకృత పురుషులు కాదు ప్రాకృత పురుషులైతే అత్యంత మూర్ఖులు ఉండైతే ఉన్నారు పామరులైతే ఉన్నారు కానీ విద్వత్ పురుషులను కూడా ఇక్కడ మూర్ఖుల్లో జమ చేస్తున్నాడు గణన చేస్తూ ఉన్నాడు ఎవరెవరు యోగ శాస్త్రము సాంఖ్య శాస్త్రము మీమాంస శాస్త్రము న్యాయశాస్త్రము వైశేషిక శాస్త్రము శాస్త్రకర్తలు అయ్యా వీళ్ళందరూ కూడా మూర్ఖులే అంటున్నాడు వాళ్ళ కూడా భ్రమ అయింది భేదాన్ని చెప్తూ ఉన్నారు అందుకని అందరూ మూర్ఖులే ఎవరైతే జీవ భ్రమల భేదాన్ని చెప్తాడో వాడు మూర్ఖుడే అంతే అంతకంటే ఇంకేం లేదు ఏద్యపి బహుతు పండితు బి ఐసే కయ్యా హే అయ్యా మామూలు ప్రకృత పురుషులే కాదు మంచి మంచి పండితులు కూడా ఇట్లే చెప్తున్నారు కదా ఒక వేదాంత శాస్త్రము తప్ప మిగతా ఎంత పెద్ద శాస్త్రజ్ఞులున్నా ఎంత పండితులున్నా అందరు కూడా మూర్ఖులే తథాపి ఇవే మూర్ఖుయా అయినా కూడా వాళ్ళు ముర్ఖులే ఖైతే పెద్ద శాస్త్రకర్తలు అయ్యా పతంజలి భగవాన్ అతడు ఆదిశేషుని యొక్క అవతారం అయ్యా అవతారం కపిల ఋషి సిద్ధానం కపిలో అని చెప్పాడు మరి అవతార పురుషులయ్యే వాళ్ళు శాస్త్రకారులు వాళ్ళకు మూర్ఖులు అంటావా నువ్వు అని ఎవరైతే అన్నారనుకోండి శంక చేసినారనుకోండి జో జీవ బ్రహ్మకు వియోగ అంగీకార కరే హే తే మూర్ఖుకయ్యే లక్షణమే చేసినాడు ఇక జీవబ్రహ్మ భేదాన్ని ఎవడైతే స్వీకరిస్తాడో వాడు మూర్ఖుడే అన్నాడు ఇక నువ్వు చెప్పు ఏ పతంజలి భగవాన్ చెప్తావా కపిల భగవాన్ చెప్తావా గౌత మురుషుని చెప్తావా జీవిని ఆచారాలని చెప్తావా కణాద ఋషుని చెప్తావా నువ్వెవ్వరినన్నా చెప్పు నువ్వు ఇది మూర్ఖుని యొక్క లక్షణం వాళ్ళు భేదాన్ని ప్రతిపాదిస్తున్నారా భేదాన్ని ప్రతిపాదిస్తున్నారా భేదాన్ని ప్రతిపాదిస్తున్నారు మూర్ఖుని లక్షణం అక్కడ అన్వయం అందువల్ల వాళ్ళు మూర్ఖులే అంతే సంకోచం పడేది లేదు తిన్ పురుషనుకు ఉత్తమ సంస్కారిస్తే జో కదాచిత్ బ్రహ్మజ్ఞాని ఆచరిస్తే వేదాంత గ్రంథికి శ్రవణికి ప్రాప్తి హోయ్ జావే తప్పు నిశ్చయి కరకే కహే హే అయితే కదాచిత్ అనేక జన్మల్లో చేసుకున్న పుణ్యం కూడా ఉంటుంది కదా అయితే ఆ పుణ్యం కించిత్ కించిత్ కించిత్ ఎక్కడెక్కడైతే చేసుకున్నాడో ఆ పుణ్యం అంతా ఒక దగ్గర ఏకత్రితమీ అది ఫలోన్ముఖం అవుతుంది పుణ్యం ఉదయిస్తుంది అప్పుడు అతని లోపల జిజ్ఞాస కలుగుతుంది ఈశ్వరానుగ్రహం చేత సత్కర పరి కరుణానిధి నో ధృత మధ్యాం కీటా ఇవర్త ఆ అవర్తా అంతా రసూతే అని మనకు విద్యారాయణ గురుదేవులు చెప్పారు నది లోపల ఒక పురుగు కొట్టుకపోతూ కొట్టుకపోతూ ఆ నది లోపల ఏదైతే సుడిగుండాలు అవుతాయి ఆ సుడిగుండంలో పడి అందులో గిరిగిరిగిరిగిరిగిరి తిరుగుతూ ఉంది ఆ పురుగును ఒకనొక దయాలు పురుషుడు చూసి అయ్యో ఈ పురుగు చచ్చిపోతుంది అని దయచేత దాన్ని తీసి బయట వేస్తాడు ఒడ్డుకేస్తాడు ప్రాప్త తీరతరు ఛాయా అంటాడు ఒక తీరానికి ఒక చెట్టు నీడకు వేస్తాడు అట్లే అనేక జన్మల లోపల ఈ జీవుడు తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఒకనొక జన్మయందు పుణ్య పుంజము ఉదయిస్తుంది అనమాట అది ఫలోముఖమవుతుంది అప్పుడు ఇతనికి ఒకనొక అవ్యాజ కరుణామూర్తి అహైతుక దయాలు అంటే ఫలమును అపేక్షించకుండా ప్రతిఫలమును అపేక్షించకుండానే మనకు ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి ఒక కరుణామూర్తి అయినటువంటి శ్రీ గురుదేవుడు ప్రాప్తమవుతాడు అప్పుడు అతనికి జ్ఞానం కలుగుతుంది ఆ గురుదేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండి శ్రవణాదులు చేసినట్లయితే జ్ఞానం కలుగుతుంది ఈ విధంగా కదాచిత్ ఎప్పుడో ఒకసారి అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యపుంజము ఉదయించినప్పుడు ఏ విధంగా పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి లభించండో అట్ల ఆ విధంగా కొంత కొంతమంది ఆ ముముక్షుల యొక్క పుణ్య బలమును బట్టి ఆ ముముక్షులనే ఈశ్వరుడు మహాత్ములతో సంబంధం చేయించవచ్చు లేదా మహాత్ములే స్వయంగా ముముక్షు దగ్గరికి కూడా రావచ్చు ఏ విధంగానైనా జరుగుతుంది అది మహాపుణ్యం గొప్ప పుణ్యం చేసుకున్నవాడే పరీక్ష మహారాజు లాగా గురువులను పొందుతాడు అంటే గురువులే స్వయంగా అతని దగ్గరికి వస్తారు అట్లా వచ్చి కొన్ని కొన్ని ఘటనలు ఉంటాయి కానీ ఎక్కువగా గురువుల దగ్గరికి ముముక్షుడు చేర్పిస్తాడు ఈశ్వరుడు సరే ఈనకేన ప్రకారమైన బ్రహ్మజ్ఞాని అనేటువంటి ఆచారాతో సంబంధం అయింది అప్పుడు అతని యొక్క ముఖార నుండి వేదాంత గ్రంథం యొక్క చేసినట్లయితే అతనికి అర్థం అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వమే అర్థం ఇక్కడ అర్థం అంటే విషయం ప్రతిపాద్య విషయం కాబట్టి ఆ జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానము కలిగి పరమానంద హమారేకు గ్రంథ్ అవర్ ఆచార్యకి కృపాసే ప్రాప్తుభయా ఏ ఒక్క అభిప్రాయం అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే పరమానందం అనేది ఏదైతే నా స్వరూపం ఇది ఈ గ్రంథం ద్వారా ఈ గ్రంథాన్ని బోధించినటువంటి శ్రీ గురుదేవుని యొక్క కృప ద్వారా నాకు ప్రాప్తమయ్యింది అంటాడు ఆత్మతో పరమానంద స్వరూపు ఆగేభిథ పరంటు మేర ఆత్మ పరమానంద రూపు హయే ఇసు రీతి సే బాన్ నహి హోవేథా అప్రాప్తికి న్యాయథా ఆత్మ అయితే నిత్య ప్రాప్తం ఉన్నది నిత్య ఆనంద రూపం ఉన్నది పూర్వమే పరమానంద రూపం ఉంది కానీ భ్రాంతి చేత అతనికి నా ఆత్మ పరమానంద రూపం ఉన్నది అనేటువంటి భానం లేకుండే బాణం అంటే స్మృతి జ్ఞానం లేకుండే బ్రహ్మ చేత నేను పరమానంద రూపుణ్ణి కాదు అని అనుకున్నాడు బ్రహ్మం పరమానంద రూపం ఉంది కానీ అని పరమానంద రూపం కాదు బ్రహ్మం చేత నాకు వినియోగం అయింది అని భ్రాంతి చేత అప్రాప్తం వలె తెలుసుకున్నాడు కాని ఆచార్య ద్వారా గ్రంథ శ్రవణిశే పరమానందక బుద్ధి వీసే భానుహోదయ శ్రుత్రియులు బ్రహ్మనిష్ఠులు దయాలు అయినటువంటి శ్రీ గురుదేవుని నుండి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత పరమానంద రూప స్వరూపం తన స్వరూపముగా పురుగు సిద్ధమే అయి ఉంటుందో బుద్ధి అందు ప్రకటమవుతుంది భానం అవుతుంది స్ఫురిస్తుంది యాతి పరమానందకి ప్రాప్తికి అయ్యేహే ఇసరి ప్రాప్తికి భీ ప్రాప్తి బన్నేతే పరమానందకి ప్రాప్తి రూపు గ్రంథిక ప్రయోజనం సంభవే హయ్ అని శంకాకారునికి సమాధానం చెప్పినాడు ఇది మోక్షం యొక్క ఒక అంశంలో శంఖా సమాధానం చెప్పడం జరిగింది మోక్షం యొక్క స్వరూపం ఏదైనా తెలుసుకున్నాము సర్వ అనర్థ నివృత్తి పరమానంద ప్రాప్తి పరమానంద ప్రాప్తి అనేటువంటి అంశంలో శంఖా సమాధానం చెప్పుకున్నాము ఇక సర్వ అనర్థ నివృత్తి అనేది కూడా ఒక అంశం ఉంది కదా మోక్షంలో మరి దాన్ని కూడా విచారం చేయవలసి ఉంటుంది అక్కడ కూడా శంఖా సమాధానం ఉంటుంది అది క్రమంగా రేపటి తెలుసుకుందాం హరి ఓం తో సహనాభవతు సహనోనత్ సహ వీర్యం కరవాహై తేజస్వినధేతమస్ మావిషావై ఓ శా తిశా తిష్ా తి